ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంకీర్తన ఏమి చేయగలడు తా నీ జగమెలాను కోమలపు దేహికొక్క కోకే కలది మించిన కోరికలివి మిన్నుల పొడవులు కొంచెపు దేహము తన కొలదిగా ఎంచరాని సిరులవి ఎన్ని కలిగినా కంచములోనే కూడి కలిగినది ఎంచరాని సిరులవి ఎన్ని కలిగినా కంచములోని కూడే కూడే కలిగినది గోరవడి గడించేవి కోట్లకొలదులు కొలదులు తారి తూరి నోటికి తగ్గంత కాదు ఏరుపరచి ఇంతులనెందరి పెండ్లాడినానూ కూరిమిసతి ఒకతే ఊటమికి కలది తలచిమొక్కేశురలు తల వెంట్రుకలందరూ ఇలా తన బతుకెంతో ఎరగరారు తెలగి రక్షించేవాడు శ్రీవేంకటేశుడొకడే కరడు అంతరంగమున కైవల్యమే కలది